నేటి హిరణ్యాక్షుడు రచయిత శ్రీశ్రీ ఇరవై ఏళ్ల కింద నమశివాయి ఊరు వచ్చినప్పుడు ఏ చిరునవ్వుని అది ఇప్పటికీ అతని ముఖార అలంకరిస్తూనే ఉంది కొంతమంది చిరునవ్వును అంటించుకుని తిరుగుతారు వాళ్ళ మొగం చూసి చూడగానే అది తెచ్చిపెట్టుకునే నవ్వు తెలిసిపోతుంది కొంతమంది అవసరం పడినప్పుడు దరహాసం ధరిస్తారు అదీ కృత్రిమైన మనం ఆయాసం లేకుండా గ్రహించేస్తాం నమశివాయి చిరునవ్వు మాత్రం కర్ణుడి కవచుకుండలాలలాగా అతనిలో సహజంగానే పుట్టుకొచ్చింది అంత చక్కని చిరునవ్వుకు హక్కుదారుడైన నమశివాయును హిరణ్యాక్షుడని బకాసురుడని అంటే ఎవరూ ఒప్పుకోరేమో పైకి కనబడని రాక్షసత్వం అతనిది ఈనాటి రాక్షసుడు ఎంత అందంగా కనబడతారు నేను కూడా మొదటిసారి నమశివాయని కలుసుకున్నప్పుడు ఇలాగే పోరబడ్డాను గాలం వేసినట్టు నా మీద తన చిరునవ్వును ప్రయోగించాడు నమశివాయ ఈ కాలపు బీల్జిబబ్ అని తెలుసుకోవడానికి నాకెంతోసేపు పట్టలేదు నమశివాయ దొంగ పచ్చి దొంగ గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ తెలిసినవాడు వాటికి కావలసిన మెరుగులన్నీ ఇచ్చి తన దొంగతనాన్ని ఒక లలిత కళగా అభివృద్ధి చేశాడు కానీ ఈ దొంగకి శిక్ష లేదు అసలు నమస్సివాయి చేస్తున్నది దొంగతనం అని గుర్తించడమే కష్టం దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది అతనికి బోర్డు అంత ఉన్నవాడు ఇరవై ఏళ్లుగా వ్యాపారం చేసి ఆ ఆస్తిని మరింత అధికం చేశాడు పది మందిని తన ఎప్పుడూ పోషిస్తున్నవాడు ఒక్కడో పట్టుమని ఒక ఏడాది పాటైనా తన దగ్గర పనిచేయకపోతేనేం గాక ఎవరిని తన నోటితో తాను పొమ్మనలేదు వాళ్ళంతా వాళ్ళుగా పోతే ఉండమని ప్రాధాయపడనలేదు నమశివాయ ఎంత పెద్ద మనిషి తరహాగా కనబడతాడు ఊళ్ళో అతనికి ఎంత పలుకుపడి ఉంది అతను ఆ దొంగ నమశివాయి దొంగతనం చేస్తాడంటే అలా అన్నవాడిని అంతా తిడతారు నన్ను తిరితే తిట్టండి కానీ నమశివాయి దొంగ అనడం మానలేను అయితే పోలీసులు నోటీసులోకి వచ్చే దొంగతనం కాదు అతనిది కోర్టులో ఫిర్యాదు చేస్తే రుజువులేదు పొమ్మంటారు చోరీ సరుకు నమశివాయి తన దగ్గర అట్టి కాదు ఇంకొకళ్ళ దగ్గర దాచిపెట్టగలిగినది కాదు నమశివాయ ఇతరుల మనశ్శాంతిని ఆహరిస్తూ ఉంటాడు చెప్పాను కాదు ఈ దొంగతనానికి హైకోర్టుకు వెళ్ళినా శిక్ష లేదు పది పదిహేనేళ్ల నుంచి నమశ్యవాయిని బాగా ఎరుగుతును నేను ఎవరి మనశ్శాంతి అయినా ఇట్ల చిత్రంగా లాగేయగలడు అతను ఇతరుల మనశ్శాంతిని తస్కరించి ఏం చేసుకుంటాడు అతను ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలగడం కష్టమే నిజానికి అది తనకెందుకు ఉపయోగపడదు ఇంకొకరికి మనశ్శాంతి లేకుండా చేయడం వల్ల నమస్యవాయికి లాభం రూపాయ పైసల్లో లెక్కించదగ్గది కాదు ఎదటివాడి మనశ్శాంతిని తొలగించగలగడమే ఒక ప్రజ్ఞే దాన్ని కోల్పోయిన వాడు చిత్రహింస పడుతూ ఉంటే నమశివాయికి ఒకనొక అమేయమైన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది తూరికిను పట్టుకుని ఒక కాలుడాగి ఓ రెక్క విరిచి చిన్నపిల్లాడు చెప్పడానికి సంతోషం పొందుతాడు అది కేవలం చిన్నత ప్రసారద నమశివాయి దీనిని అత్యున్నత శిఖరాలకు తీసుకుపోయాడు మానసిక వీధుల్లో సాగించే దండయాత్ర అతనిది ఎంత గుండె నింబరం కలవారైనా నమశివాయి ధాటికి తట్టుకోలేరు విధేయంగా తమ మనశ్శాంతిని అతనికి సమర్పించుకుని తిరోగమించవలసిందే ఎక్స్రే వేసి వైద్యుడు దృష్టాంగాన్ని పోల్చుకుంటాడు క్లోరోఫామ్ ఇచ్చి నొప్పి లేకుండా శస్త్రవైద్యం చేస్తాడు నమశివాయుది ఎక్స్రే చూపు ఎదటివాడి మనస్తత్వాన్ని ఇట్లే చదివేస్తుంది చూపు వాడి మీద క్లోరోఫామ్ లాగా పనిచేస్తుంది నమశివాయు చిరునవ్వు మనశ్శాంతిని లాక్కుంటున్నప్పుడు రోగికి ఏమాత్రం నొప్పి అనిపించదు తరువాత యావ్ జీవితం తహతహలాడిపోతాడు పాపం ఆ అనాథప్రాణి అది గర్వం అనుకోండి మరేదైనా అనుకోండి కానీ నేనొక్కడనే నమశ్యవాయితో నెగ్గుకొస్తున్నాను ఎన్నోసార్లు నమశివాయి నా మీద రకరకాల అస్త్రాలు ప్రయోగించి చూశాడు కోల్పోవడానికి నాకు అసలు మనశ్శాంతి అనేదే లేదు ఆ సంగతి నమశివాయికి తెలియకపోవడమే నా తుర్ఫాసు ఎన్నోసార్లు నన్ను తన చక్రబంధంలోని గీడ్వాలను చూశాడు నేను అంగీకరించినట్టే కనబడేవాడిని నన్ను చాలా ఆప్యాయంగా పలకరించి ఏవేవో ప్రతిపాదనలు చేస్తాడు అన్నిటికీ నేను అవునని తల ఊపుతాను ఆ ప్రతిపాదనలు అమలు చేయడం అనేది ఉండదని మా ఇద్దరికీ తెలుసును కానీ చర్చించేటప్పుడు మాత్రం ఒక చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా ప్రణాళికలు వేస్తూ ఉంటాం రేప్ మెయిల్లో మనం బొంబాయి వెళ్తున్నాం మీరు సరాసరి స్టేషన్కి వచ్చేయండి సీట్లు రిజర్వ్ చేయించేస్తున్నాను అంటాడు నమశివాయ హోల్డాలైనా తీసుకెళ్లకుండా మర్నాడు మనిషిని మాత్రం స్టేషన్లో హాజరవుతాను రిజర్వేషన్ ఉండదు నమశివాయి రాడని నాకు తెలుసు నేను అతని కోసం కాసుకుని నిరాశ చేసుకుని బెంగగా ఇంటికి పోతానని నమశివాయి ఉద్దేశ్యం అతను రాడని రుజువు చేసుకోవడానికే నేను స్టేషన్కి వెళ్ళి బొంబాయి మెయిల్కి అది లేదాక ఉండి తిరిగిపోతాను వారం రోజుల తర్వాతను మళ్ళీ మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఒక్కరము ఈ సంగతి ఎత్తము నమశివాయ మరేదో కొత్త ప్రతిపాదన చేస్తాడు నేను సావకాశంగా వింటాను నాకు తోచిన సలహాలేవో ఇస్తాను రాజేశ్వరరావుకి ఉద్యోగం ఎలా ఉంటుందని మీ ఉద్దేశం అని అడుగుతాడు నమశివాయ ఓహో రాజేశ్వరరావు మనశ్శాంతిని దొంగలించాలనే ప్రయత్నం అన్నమాట అని నేను మనసులో అనుకుని కొంచెంసేపు ఏమీ మాట్లాడను ఏం మాట్లాడరు అదే ఆలోచిస్తున్నాను రాజేశ్వరరావు కన్నా ఇంకా పనికొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నా లేదు రాజేశ్వరరావే రైట్ అయిన మనిషి కొన్నాళ్లబాటు రాజేశ్వరరావు నమసివాయు దగ్గర కొలువులో కుదురుకుంటాడు కొన్ని సంవత్సరాలకి సరిపడ్డ అనుభవాలతో నిష్క్రమిస్తాడు నేను చెప్పలేదు రాజేశ్వరరావును పొమ్మని నమశివాయ తన నోటితో తాను ఒక్క ఇక్కడి నుండి పోతే చాలునని రాజేశ్వరరావు అనుకునక తప్పని పరిస్థితులు కల్పిస్తాడు నమశివాయ ఎవరి మనశ్శాంతిని అకస్మాత్తుగా తస్కరించడు ఆకాశంలో మేఘం క్రమక్రమంగా మాయమైనట్లు అతని సమక్షంలో మనశ్శాంతి హార్థిక పూర్వమైపోతుంది ఉపయోగించే టెక్నిక్ ఇప్పటికీ నాకు అర్థం కాలేదు కానీ అదేదో గొప్ప టెక్నిక్ అని మాత్రం ఎరుగుదను ద్వారం వెంకటస్వామి నాయుడు గారు శంకరాభరణం తానం వాయించడంలో ఒక ప్రత్యేక ప్రక్రియ చూపిస్తారని ఎవరెరగరు కానీ అదేదో మనకు కూడా తెలిస్తే మనం కూడా అలాగ వాయించగలం కాదు కానీ మనకు తెలియదు అంతే ఇంచుమించు నమశివాయి టెక్నిక్ కూడా ఇంతే నాయుడు గారిలో దైవత్వం ఉంటే నమశివాయిలో రాక్షసత్వం ఉంది అంతే భేదం ఈ రాక్షసత్వంలో కూడా ఏదో ఆకర్షణ ఉందని ఒప్పుకోక తప్పదు నమశివాయికి నేను సదానందం ముందు పేరు పెట్టాను అతనికి ఒక శాశ్వతమైన చిరునవ్వు ఉందన్నాను కాదు అతని ఇద్దరిలో కూడా అతని ముఖం మీద నాట్యమాడుతూ ఉంటుంది విజయానికి అది ధ్వజం తన ఆవరణలోనికి వచ్చిన అందరి మనశ్శాంతిని అతను అపహరిస్తాడు అందుకత చిరునవ్వే సాక్షి అతని మోటారు డ్రైవరు పని మానుకున్న రోజున బాకీ జీతం కోసం పది గంటలకి నమశివాయి దర్శనం చేసుకున్నాడు ఉండు ఇస్తానన్నాడు నమశివాయ ఇవ్వనని ఎప్పుడూ అనడు గుమ్మంలోనే కూర్చున్నాడు డ్రైవరు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది నమశివాయు రెండోసారి బయటకు వచ్చి రెస్ట్ వాచి చూచుకుంటూ అరగంటలో వచ్చేస్తాను ఇక్కడే ఉండు అని కారు అడుక్కుంటూ వెళ్ళిపోయాడు డ్రైవరు భోజనం చేయలేదని నమశివాయికి తెలుసు ఈ రూపాయి తీసుకుని ఎక్కడైనా భోజనం చేసిగా అని నమశివాయి బుద్ధిపూర్వకంగానే అనలేదు అరగంటలో వచ్చేస్తానన్న నమశివాయ ఆ రోజంతా ఇంటికి రాలేదు విసిగి వేసారి ఊసూరుమంటూ వెళ్ళిపోయాడు డ్రైవరు మరునాడు నమశివాయ తోటమాలిని అడిగి కనుక్కున్నాడు డ్రైవరు ఎంతసేపు కాసు కూర్చున్నాడని అంతసేపు బాధ పెట్టగలిగానని ఆనందం నమశివాయికి ఎవరి అంతస్తుకి ఫాయాలో నిలబడి వాళ్ళని చిత్తు చేయగలను నమశివాయ తనతో సంభాషణ ఒక అనుభవం అలాగ మాట్లాడుతూనే ఉంటాడు నీ చెవులు రెండు అతని జేబులోకి పోతాయి ఆ సంగతి తెలియనే తెలియదు తర్వాత ఇంటికి వచ్చి తడిమి చెవులు ఉండవు ఇంద్రజాలం అనుకుంటారు కాదు ఈసారి నమశివాయతో మాట్లాడి చూడండి పంతొమ్మిది